పదునైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము భగవద్గీతలోని చివరి ఆరు అధ్యాయాలను సాధన షట్కం అని వ్యవహరిస్తారని తెలుసుకున్నాం సాధన అంటే నిరంతరం చేయాల్సిన మానసిక అభ్యాసం ఒక పాత్ర నుండి తైలాన్ని మెల్లగా పోస్తున్నప్పుడు అదొక ధారలాగా వస్తుంది అట్టి ధారలాగా ఆలోచన ప్రవాహం అవిచ్ఛిన్నంగా బ్రహ్మతత్వంపై ఉండడం తైలధారావత్తుల్యప్రత్యయ సంతతి అంటారు శ్రీశంకర్లు త్వం అయిన జీవుడు తత్ అనగా బ్రహ్మగా మారడానికి బ్రహ్మ లక్షణాలు అలవరచుకోవడానికి సాధనలు ఈ అధ్యాయాల్లో చెప్పబడ్డాయి వేదాంతంలోని ముఖ్య విషయాలన్నీ మొదటి పన్నెండు అధ్యాయాల్లో చెప్పారు అక్కడక్కడ జ్ఞాని లక్షణాలు వాటిని సాధనాలని చెప్పారు ఈ అధ్యాయంలో విషయం ఇదివరకు చెప్పినది అయినా ఒక కొత్త దృష్టికోణం కొత్త ఉపమానం ద్వారా చెప్పబడింది ఇది ఇరవై శ్లోకాలున్న చిన్న అధ్యాయం మొదటి మూడు శ్లోకాల్లో సంసారాన్ని ఒక వృక్షంగా వర్ణిస్తారు ఈ వృక్షానికి పైభాగంలో బ్రేడ్లు కింది వైపుగా కొమ్మలు ఆకులు పువ్వులు లాంటివి ఉంటాయి నాలుగు ఐదు శ్లోకాలు ఈ వృక్షాన్ని ఎలా ఛేదించాలి అని చెబుతాయి ఆరు నుండి ఇరవైవ శ్లోకం వరకు ఇదివరకు అధ్యాయాల్లో చెప్పిన విషయాలను పునశ్చరణ జగత్తు దానికి మూలమైన మాయా మాయకు అతీతమైన బ్రహ్మ ఇవి విషయాలు ఈ బ్రహ్మయే పురుషోత్తముడనే పేరిట చెప్పబడింది దాన్ని పొందడమే పురుషోత్తమ ప్రాప్తి సంసార సంసారాన్ని చోట్ల పలు రకాలుగా వర్ణించడం చూస్తాను సంసారాన్ని సముద్రంగా కొన్ని చోట్ల ఎడతగని ప్రవాహంగా కొన్ని చోట్ల ఎప్పుడూ తిరిగే చక్రంగా కొన్ని చోట్ల లాగా కఠోపనిషత్తులో ఈ సంసారాన్ని పైభాగంలో వ్రేళ్లు అవ్యక్తంగా కనబడకుండా శాఖలు క్రిందకు ఉన్న విచిత్ర వృక్షంగా వర్ణించారు ఆ కల్పనే ఇక్కడ చెప్పబడింది ఈ శ్లోకంలో అర్జునుడి ప్రశ్నలు లేవు శ్రీకృష్ణుడే నేరుగా విషయాన్ని ప్రస్తావిస్తాడు ఒకటవ శ్లోకం అంటే వ్రేళ్లు ఆకాశంలోకి కలది అనగా దీని కారణం పైన ఎక్కడో ఉంది అది మాయాశక్తితో కూడిన సృష్టికర్త లేదా హిరణ్య గర్భుడు అని పై అధ్యాయాల్లో చూశాం అధ శాఖ శాఖలు క్రింది కి పుట్టుక పైనుండి అయిన వ్యాప్తి అంతా క్రిందనే ఇవన్నీ కనిపిస్తుంటాయి అశ్వత్థం ఈ చెట్టు పేరు అశ్వత్థం వ్యవహారంలో దీనిని రావి చెట్టు అంటాం కానీ ఇక్కడ వ్యుత్పత్తి అర్థాన్ని గ్రహించాలి శ్వాహ రేపు నటిష్టతి ఉండదు ఇది అశ్వత్థ అని దీని వ్యుత్పత్తి అనగా ప్రస్తుతం కనిపిస్తున్నది మరుక్షణంలో ఉండకపోవచ్చు జ్ఞానం కలుగునంత వరకు దృఢంగా బలంగా కనిపిస్తుంది జ్ఞానం కలిగిన వెంటనే అది ఒక ఇంద్రజాలికుడు సృష్టించిన భవనంలా అదృశ్యమవుతుంది అని అర్థం అవ్యయం ఈ చెట్టు అనాది నుండి వస్తున్నది కావున అవ్యయం అన్నారు జ్ఞానం కలుగనంతవరకు అవ్యయం ఎన్నెన్నో శరీరాలు గ్రహిస్తూ వచ్చిన ప్రతి దీవుడిది సంసార వృక్షం ప్రతి ఒక్కరికీ సంసార వృక్షం అనాదిగా ఉండనే ఉంది అంటే చీమకు దోమకు కూడా ఈ అశ్వత్థ వృక్షం ఉంది ఎవడి వృక్షం వాడిదే ఈ చెట్టుకు ఆకులు చెట్టుకు పోషణనిచ్చేవి ఏవి అంటే చందాంసీ అనగా వేదాలు అన్నారు ధర్మం అధర్మం అనే వాటిని తెలుపుతూ రక్షణనిస్తాయి దీనిని తెలిసిన పండితుడు ఈ శ్లోకం మననానికి సాధనకు ఉపకరించే శ్లోకం సంసార వృక్షంపై వైరాగ్య భావన రావడం కోసం ఈ కల్పన అని వ్యాఖ్యాతలు వివరించారు రెండవ శ్లోకం ఈ చెట్టునే వర్ణిస్తుంది ప్రవృద్ధా ప్రవాళాహ అధశ్చూరా దీని శాఖలు క్రిందికి పైకి వ్యాపించి ఉన్నాయి మూడు గుణాలచేవి వృద్ధి చెందుతున్నాయి ఇంద్రియాలు గ్రహించే విషయాలు వీటికి చిగుళ్ళలాంటివి ఈ విచిత్రమైన వృక్షం యొక్క వ్రేళ్లు మనిషి చేసే కర్మను బట్టి మనుష్యలోకంలో కూడా అల్లుకుంటున్నాయి అని శ్లోకార్థం ఈ వృక్షం కొమ్మలు సత్వము రజస్సు తమస్సు అనే గుణాల వల్ల వృద్ధి చెంది పైకి క్రిందికి వ్యాపించి ఉన్నాయి సత్వగుణం వల్ల పైభాగానికి అనగా తత్వచింతనకు దోహదంగా పైకి వ్యాపిస్తాయి మిగతా రెండు గుణాల వల్ల క్రింది వైపు వ్యాపిస్తాయి ఈ గుణార ప్రభావం వల్లనే మంచి చెడు విషయాలను జీవుడు గ్రహిస్తాడు ఈ విషయాలే చిగుళ్ళు కర్మలకు అనుబంధం అను అనగా తర్వాత బంధం అనగా బంధం అనగా ఫలం తప్పక ఉంటుంది ఈ ఫలాలన్నీ అల్లుకుపోయి ఉంటాయి మంచి చెడు మిశ్రణం వల్ల అన్నీ వ్రేళ్లలాగా అల్లుకుపోయి ఉంటాయి మనుష్యలోకే अंटे मनुष्य लक अर्थम ई पदम मुख्यमंत्री कर्मल मनुष्य लकने मनुष्य लकमेंटे भूलोकम का मनुष्य जन्मने अर्थम मनुष्य जन्मे कर्म भूमि कर्म चेया की स्थान अंतार पैन चूसा मिगतावनी देवता स्वरूप कावचु जंतुशीरावच्छ कृम कीटकाव भोगभूम కర్మఫలాన్ని అనుభవించడానికిన్న స్థానాలు దీనిని ఛేదించే సాధన మూడవ శ్లోకంలో అసంగ శస్త్రేణ దృఢేణ చి అనగా అసంగము వైరాగ్యము అనే ఆయుధంతో ఛేదించగలం అని అర్థం ఈ చెట్టుకు ఆది అంతం ఒక ఆధార స్థానం ఫలానా అని ఈ దృఢమైన వ్రేళ్లున్న అశ్వత్న్ని वैराग्यमने श्रमे छेदी आ तरवात परमात्म अन्वेषि नवश्लोक अन्वय तत पदम तत्परमस्मी गता न निवर्तं भूय तमेचाद प्रपदे यत प्रवृत्ति పురాణి ఈ వృక్షానికి ఆది లేదు అంటే జీవుడు అనాది అని అర్థం జీవుడు ప్రకృతి రెండు అనాదురే జీవునికి సరైన జ్ఞానం కలిగిన వెంటనే ఈ వృక్షం నరికివేయబడుతుంది ఈ జ్ఞానం కేవలం అసంగం వైరాగ్యం వల్ల లభిస్తుంది వైరాగ్యం శ్రవణ మననాథుల వల్ల లభిస్తుంది పరమపదం ఇలాంటిది ఈ వృక్షాన్ని ఛేదించిన తర్వాత లభించే స్థానం పరమపదం ఎక్కడికి చేరుకుంటే ఏది గ్రహిస్తే మళ్ళీ పునర్జన్మ లేదు ఆ స్థానం జ్ఞానం అది ఆది పురుషుడు అక్కడ నుండి ఏ ప్రాచీనమైన సంసార వృక్షం బయలుదేరింది ఆ స్థానాన్ని మనం శృతివాక్యాలను బట్టి అన్వేషించాలి అని అర్థం జ్ఞానం వల్లనే పునరావృత్తి పునర్జన్మ ఉండదని వేదాంత సిద్ధాంతం ఇక్కడ ఆది పురుషుడు అంటే బ్రహ్మచైతన్యం పురమునందు శరీరమునందు ఉన్నవాడు కనుక పురుషుడు అని నిర్వచనం పురి శయనాత్ అనగా ఘటాకాశంలో ఉన్న ఆకాశంలాగా చైతన్యం యొక్క అంశ అని అర్థం పరమపదం అందుకునేవాళ్ళు ఐదవ శ్లోకంలో ఇలా వర్ణింపబడ్డారు నిర్మాణమోహాజితసంగదూషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞ గమూఢా పదమవ్యయం తత్ నిర్మాణమోహా దేహాత్మభావం లేనివాళ్ళు జితసంగదోషా సంగం అంటే ఆసక్తి లేనివాళ్ళు నేను కర్తను అనే అభిమానం లేనివాళ్ళు అధ్యాత్మ నిత్యా అధ్యాత్మ అంటే ఆత్మ ఎందు అని అర్థం ఎల్లప్పుడూ ఆ తత్వంలో ఉండేవారు వినివృత్తకామా కోరికలను త్యజించినవారు ద్వంద్వైర్విముక్త ప్రియము అప్రియము సుఖము దుఃఖము ఇలాంటి ద్వంద్వారకే అతీతంగా ఉన్నవారు అమూఢాహ మోహం ఒకదానిని మరొకదానిగా భ్రమించడం లేనివారు ఇవన్నీ జ్ఞాని లేదా స్థితప్రజ్ఞుడి గూర్చి పై చెప్పిన లక్షణాలు ఆరవ శ్లోకంలో మరింత వివరణ ఆ పరమపదాన్ని సూర్యుడు చంద్రుడు అగ్ని భాషింపచేయలేదు దృశ్యమైన ప్రతి విషయాన్ని వారు ప్రకాశింపచేయగలరు కానీ ప్రకాశాన్ని గమనించే తిథి విని భాషింపచేయలేరు రూపం లేనందువల్ల కన్ను గ్రహించలేదు ఇదే అన్ని ఇంద్రియాలకు వర్తిస్తుంది అగ్ని అనగా వాక్కు దీన్ని తెలుసుకోలేదు ఐదు ఇంద్రియాలు ఐదు భూతాల రూపాలు అని పైన చెప్పుకున్నాం వాక్కు అగ్ని యొక్క రూపం అగ్నిర్వాగ్భూ ముఖం ప్రావిశతు అని ఐతరయ్య ఉపనిషత్తు అగ్ని వాక్కు రూపంలో నోటి అందు ప్రవేశించింది అని అర్థం అంటే ఇంద్రియాలతో గ్రహించడం గాని వాక్కుతో వర్ణించడం గాని వీలుపడదు అని అర్థం ఆ శ్రేష్టమైన నివాసం నాది తామ పరమ ఆరవ శ్లోకంలో నద్భాసే సూర్యో నశా న పవక నవర్తన్ తద్ధామపర అన్నప్పుడు నేను వేరు నివాసం వేరు అనే అర్థం వస్తుంది అందువల్ల దీన్ని నీలకంఠాచార్యులు ఇలా వివరించారు ఆ శ్రేష్టమైన నివాసం అన్నప్పుడు ఏ వైకుంఠంలోనో కైలాసంలోనో మరేదో లోకంలో ఈ పరమపురుషుడి నివాసం ఉన్నదని భావించరాదు జీవుడిలో ఉన్న బుద్ధివృత్తి అనేది సాధారణ తెలివి ఘటాకాశంలాగా అన్నింటికంటే శ్రేష్టమైనది శుద్ధ చిన్మాత్రం మహాకాశం అదే నేను అని అర్థం అనగా అపరిచ్ఛిన్నమైన పరిమితి లేని చైతన్యం పురాణాల్లో రాహు శిరస్సు అని వింటుంటాం రాహుకు శిరస్సు ఒకటే మిగిలింది కాబట్టి రాహువు అన్నా శిరస్సు అన్నా ఒకటే అని అర్థం అలాగే నా ధామ నివాసం అన్నప్పుడు నేనే అది అని అర్థం అంటే ఇంద్రియాలతో వాక్కుతో గ్రహించలేని చైతన్యం అని అర్థం సృష్టిలో జీవుడి స్థానం ఏడవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకం వరకు చెప్పబడింది పూర్వాధ్యాయాల్లో ఉన్న విషయం పునశ్చరణ ఏడవ శ్లోకైవీవోకే జీవభూత సనాతన మనషంద్రియాణి ప్రకృతిస్థాతి జీవుడు అంశం అనగా అవయవాలున్న వస్తువులో ఒక చిన్న అవయవం అనే అర్థం వస్తుంది ఏది అవయవాలున్న వస్తువో అది నాశం కలది బ్రహ్మ నిరవయవం అందువల్ల పాత్రలో ఉన్న ఆకాశానికి మహాకాశానికి ఏ సంబంధమో అలాగే జీవ చైతన్యం అనే అర్థం చెప్పారు మనస్సు ఇంద్రియాలు ప్రకృతి లేదా మాయకు చెందిన ఇవి జీవుణ్ణి విషయాల వైపు లాగుతుంటాయి సుమ శరీరం గాలి పువ్వుల నుండి సుగంధాన్ని మోసుకెళ్ళినట్లు జీవుడు శరీరం నుండి పైకి వెళ్ళినప్పుడు మనస్సును ఇంద్రియాలను తీసుకువెళ్తాడు ఎనిమిదవ శ్లోకం శరీరం గృహీత్వై తా సంయాతి వాయుర్గంధానివాశయాత్ ఈ మనస్సు ఇంద్రియాల సమూహాన్ని లింగశరీరం లేదా సూక్ష్మ శరీరం అంటారు సంసరణం అంటే ఒక దేహం నుండి మరొక దిహానికి వెళ్ళడం ట్రాన్స్ మైగ్రేషన్ ఈ లింగ శరీరానిదే శరీరేంద్రియాలే తాను అనుకున్నంతవరకు జీవుడు ఈ లింగశరీరంతో ఉంటాడు దేహాలు మారుతుంటాడు జ్ఞాని అయిన వాడికి ఈ ఉత్క్రమణం ఒక శరీరం నుండి మరో లేచి వెళ్ళడం ఉండదు పదవ శ్లోకం ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూ నాను పశ్యచక్షుషరీరాన్ని చరమశరీరం చివరి శరీరం అంటారు జ్ఞానికి మరణానంతరం ఇంద్రియాలు మనస్సు వాటికి కారణమైన పంచభూతాల్లో కలుస్తాయని వేదాంత ప్రతిపాదన తీవ్ర ప్రయత్నం చేస్తున్న యోగులు మాత్రమే ఈ ఆత్మను నేను అని తెలుసుకుంటారు అకృతాత్మాన అంటే ఆత్మ సంస్కరించుకోని వారు ఆత్మవిచారం చేయని ఇంద్రియ నిగ్రహం శమం దమం మొదలైన అభ్యాసం చేయని వారు కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ ఈ ఆత్మను చూడలేరు పదకొండవ శ్లోకం ంతోంతో యోగిైనం పవస్థితం ఎతంతో సిద్ధాంతం తెలుసుకోవడం సరిపోదు ఆత్మ సంస్కరణ ముఖ్యమని భావం పరమాత్మవిభూతులు పన్నెండవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకు భగవంతుని విభూతులు తొమ్మిది పది అధ్యాయాల్లో చెప్పినట్లుగా సంగ్రహంగా చెప్పబడ్డాయి సూర్యుడిలో ఉన్న ప్రకాశన శక్తి చంద్రుడిలోని అగ్నిలోని ప్రకాశన శక్తి తేజస్సు నాకు చెందినవే పన్నెండవ శ్లోకం యదాదిత్య గతం తేజో జగద్ఖిలం మకం ఈ మూడు ఉదాహరణలు మాత్రమే వీటిలో చైతన్య ప్రతిఫలనం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మూడింటినీ చెప్పారు అన్ని చేతనాచేతనములైన వస్తువులలోని ప్రకాశన శక్తి పరమాత్ముడే అని వ్యాఖ్యాతలు వివరించారు నీలకంఠ పండితులు మరో విషయం వివరించారు బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపచేసేది సూర్యుడు కంటికి అధిష్టాన దేవత అన్నారు ఆశక్తిని ప్రకాశింపచేసేది బ్రహ్మచైతన్యం అలాగే మనస్సుకు చంద్రుడు అధిష్టాన దేవత లోపలి ప్రపంచాన్ని మనస్సును ప్రకాశింపచేసే దేవత చంద్రుణ్ణి ఓషధులకు మనం తినే అన్ని పదార్థాలకు అధిపతి అన్నారు ఈ ఔషధల వల్లనే మనస్సు పెరుగుతుంది కాబట్టి చంద్రుణ్ణి మనసుకు అధిపతి అన్నారు ఆ చంద్రుణ్ణి ప్రకాశింపచేసే శక్తి బ్రహ్మచైతన్యం అలాగే అగ్ని అంటే వాక్కు అని ఆరవ శ్లోకంలో చూశాం ఇక్కడ ఒక ప్రసిద్ధ శ్లోకం పద్నాలుగవది అహం వైశ్వానరో భూత్వా శ్రిత ప్రాణాపాన సమాయుక్ పచామ్యం చతుర్విధం నేను జఠరాగ్నిగా ప్రాణుల దేహాలను ఆశ్రయించి ప్రవేశించి ప్రాణాపాన వాయువులతో నాలుగు విధాల ఆహార పదార్థాలను పచనం జీర్ణం చేస్తున్నాను అని భావం భోజనానికి పూర్వం ఈ అధ్యాయం మొత్తాన్ని పఠించడం పరిపాటి అధ్యాయం మొత్తం పఠించని వాళ్ళు ఈ శ్లోకాన్నైనా పఠిస్తారు మనిషి ఉదరంలో ఉండే అగ్నికి వైశ్వానరాగ్ని అని పేరు ఈ అగ్ని మనం తినే నాలుగు రకాల పదార్థాలను భక్ష్యం కొరికి తినేది భోజ్యం మామూలుగా తినగలిగేది తోష్యం జుర్రదగినది లేహ్యం నాకి తినగలిగేది జీర్ణం చేస్తుంది ఇక్కడ వ్యాఖ్యాతలు ఒక విశేషం తెలిపారు అగ్నిష్టోమయాగం అని ఒక యాగం ఉంది అగ్నిలో సోమరసాన్ని ఆహుతివ్వడం భోజన సమయంలో తినేవాడు భోక్త అగ్ని అన్నం సోముడు చంద్రుని కలిగినది చంద్రుని రూపం ఈ వైశ్వానరాజ్నిలో సోమాన్ని ఆహుతి చేస్తున్నానని యజ్ఞభావనతో భుజించేవాడు అన్నదోషం వల్ల పాప ఫలితం పొందడు అని వివరించారు అంటే అయోగ్యులైన వారి నుండి ఆహారం స్వీకరిస్తే వాళ్ల పాపం మనకు వస్తుందని ధర్మశాస్త్రం అలాంటి దోషం రాకుండా యజ్ఞభావనతో జఠరాగ్ని చల్లార్చడానికై మితంగా భుజించాలని అర్థం అన్ని జీవుల బుద్ధులలో ఉన్న తత్వం నేనే హృది సన్ని హృదయం అంటే బుద్ధి అని అర్థం చెప్పారు అన్ని ప్రాణుల్లోని స్మృతి విస్మృతి జ్ఞానం అన్నీ నేనే పదిహేనవ శ్లోకం హం హృది సన్నివిష్టో మత్ స్మృతిమోహనం చేదైరహమే వేదారోల్ల తెలుసుకోదగింది నన్నే వేదవేత్త నా స్వరూపమే అనగా వేద్యము తెలుసుకోవలసినది వేదకుడు తెలుసుకునేవాడు రెండూ నేనే దృశ్యం దృక్ రెండూ నేనే అని భావం ఇలాగా పరమాత్మ విభూతులు మళ్లీ సంగ్రహంగా చెప్పబడ్డాయి పురుషోత్తముడు ఈ అధ్యాయ శీర్షికలోని విషయం పురుషోత్తముడు ఇంతవరకు భగవద్గీతలో ఈ పదం వాడలేదు ఇది కొత్త విషయం కాదు ఏడవ అధ్యాయం నుండి చెప్పుతున్న పరా అపరా ప్రకృతి పదమూడవ అధ్యాయంలో చెప్పిన క్షేత్రం క్షేత్రజ్ఞుడు వీటన్నింటినీ కలిపి సంగ్రహంగా పదహారవ శ్లోకం నుండి ఇరవయవ శ్లోకం వరకు చెప్పబోతున్నాడు అపరా ప్రకృతి పరాప్రకృతి ఈ రెంటినీ క్షేత్రం అన్నారు ఈ క్షేత్రాన్ని ప్రకాశింపచేసేవాడు స్వరూపమైన తత్వం ఎనిమిదవ అధ్యాయంలో అక్షరం బ్రహ్మ పరమం అనే పాదంలో అక్షరం అనే శబ్దానికి పరబ్రహ్మ అని అర్థం చెప్పారు ఈ అధ్యాయంలో అక్షరం పదానికి మాయాశక్తితో కూడిన బ్రహ్మ పరిచ్ఛిన్న బ్రహ్మ అని అర్థం చెప్పారు ఈ భేదాన్ని గమనించాలి క్షేత్రం క్షేత్రజ్ఞుడిని पदहार पदेडू श्लोका वर्णि पदहारव श्लोक द्वाम पुषौ लोकेर एवं क्षर सर्वाणी भूता लोकल्ल लो, अटे दृश्य క్షరము అక్షరము అని రెండు తత్వాలు ఉన్నాయి క్షరమంటే జగత్ అందులోని చరాచర ప్రపంచం జీవరాశులు అన్ని క్షరములు అంటే నశించేవి మాయాశక్తితో కూడిన హిరణ్య ఈ శ్లోకంలో కూటస్థుడు అన్నారు ఇదే అక్షరం నశించనిది అని అర్థం ఈ అక్షరం మాయా అనే ఉపాధితో బ్రహ్మ अरम जगत् अने उपाधि ब्रह्मचैतन्यं रेडू काक वीट की विलक्षण का उड़े तत्व शुद्ध चैतन्यं उत्तम पुष्प अ पदहेडव श्लोक उत्तम पुषस्त्म पुदा ऋतोक మూడు లోకాలను ఉద్ధరించే ఈశ్వరుడు నియామకుడు నారాయణుడను పేరు కలవాడు అని శ్రీశంకరుడు వివరించారు ఈ తత్వాన్ని పద్దెనిమిదవ శ్లోకంలో పురుషోత్తముడు అని వివరించారు क्षरा संसारे वृक्षवर्णन तो यहाँ प्रारंभम वृक्षमूल अव्यक्त माया अ अदे इकड़ अक्षरम तत्व अदे सृष्टिक हिण्य गर्भुड़ वृक्षमूल स्थापना उक्तमेंट स्थापनी दादात्म्युनवाड़ जीवड़ जीवड़ सृष्टिक वृक्षा आश्रय वे रिंटी अतीतमे उपाधिहित मै तत्व शुद्ध परब्रह्म పంతొమ్మిది ఇరవయో శ్లోకాలు ఈ జ్ఞానాన్ని స్థుతిస్తాయి ఎవడు నా తత్వాన్ని ఈ విధంగా మోహం లేకుండా తెలుసుకుంటాడో అతడు సర్వాత్మభావంతో నన్నే పొందుతాడు పంతొమ్మిదవ శ్లోకం యో మామేమ సం మూఢోజా భజతి भारत इतने ब्रह्मज्ञा अला कृतकृत्यु कृत्यम अनगेवल पनी कृतम चयबड़न अट्ठी की चयाल कर्मलेवी ले भाव ली कार्यालो కేవలం అర్థమే కాదు వేదాంత శాస్త్రార్థమంతా ఈ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పారని భాష్యకారులు అంటారు ప్రతి జీవికి మనిషికి జంతువులకు ఉన్న సంసార వృక్షాన్ని ఈ మనుష్య జన్మలోనే విజ్ఞానమనే కత్తితో ఛేదించి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఈ అధ్యాయం తాత్పర్యం అప్పుడే అశ్వత్ థమ్ అనే పేరు ఈ వృక్షానికి సార్థకమవుతుంది జ్ఞానం కలిగిన వెంటనే వృక్షం అదృశ్యమవుతుందని భావం